కీర్తన నాలుగు మత్సరములుక పటంబులు మానినంత మరికదా విచ్చల విడి ఆయాసల వీగదోల ఓట చెంచల మగునా మనసిది మంచిదైన మరికదా పంచేంద్రియముల పోరున పడక కొంచెపరచు నా కోపము కోసివేసి మరికదా కంచపు పాపంబులలో కడతేరుట ఉడివోని దీపనమున కోరిచిదే మరికదా జడివట్టిన నా జిహచాపల్యము మానుట చిడుముడిన భోగంబుల చిక్కు వడక మరికదా విడువని సంసారమనిటె వెళ్లి దాటవోవుట తిరితీపుల మోహంబున డ్యాష్ మరికదా కెరలినం ఈ లోభంబున గెలవ నోపుట ఎరవుగా శ్రీ విష్ణు భక్తి నిలకడైన మరికదా గడకరికలనే శ్రీ వెంకటనాథుని చేరుట